తమం భూయ శృణు మే పరమం వచి మే దృఢమితి తక్ష్యామి తేతం ఆ టికీ రహస్యమైన నా పరమమైన వచనములను మళ్లీ విను అసూయ లేకుండా పరమార్థమును కోరినవాడవైనందువలన నాకు ఇష్డవైనావు అందువలన నీకు హితమైన దానిని చెప్తున్నాను मद मद्याजी ममस्कुर माम मे वैश्यसी सत्यतिजने प्रियसि में నన్ను చింతించి నన్ను తెలుసుకుని వాడవు కావాలి నా నిజభక్తుడవు కావాలి నన్నే ఆరాధించేవాడవు కావాలి నాకే నమస్కారం చెయ్యి పరమార్థమును కోరి నాకు ప్రియమైన వాడవైనావు నీకు ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తున్నాను ఇలా నీవు నా కోసం సాధనకర్మను ఆచరిస్తే నన్నే పొందుతావు र्वधर्मा पर मेक शरण व्रजर्मा परित्यज्य प्यज्य श्रज अहम सर्वेभ्य मोक्षयिष मशुच సర్వ సర్వధర్మములను విడిచిపెట్టు అంటే అధర్మములనన్నిటినీ చేపట్టమని కాదు నీ భావములో వివేకమును కోల్పోయిన నీ మనస్సు అనాత్మ విషయములలో ఆత్మధర్మమును ఆరోపించి జగత్తులోనూ సంసారంలోనూ వాటినన్నిటినీ అధర్మములుగా గుర్తించి విడిచి శాశ్వతర్మమైన నా తత్వమును ఒక్కదాని శరణు పొందు ఇలా నీవు చేస్తే నీ సంసార పాపములనన్నిటి నుండి నీకు మోక్షం కలుగజేస్తాను ఇక నీవు దుఃఖించవలసిన అవసరం లేదు దం తే నాస్కాయ నభక్య కదాచనూషవే వాచ్యం యోభ్యసూయతి నీ భావాలను వ్యక్తంచేసి నన్ను శరణుదొచ్చి అసూయ లేకుండా వింటున్న నీకే ఈ శ్రీమద్భగవద్గీతోపనిషత్తుల బోధ ఇంద్రియ నిగ్రహరూప తపస్సు చేయనివానికి కాదు నా నిజభక్తుడు కానివానికి కాదు తత్వమును వినగోరనివానికీ కాదు నన్ను నిందించేవానికీ కాదు ఇలాంటి అనర్హులకు నీవుగాని ఇంకెవరుగాని ఈ శ్రీమద్భగవద్గీతోపనిషత్తుల బోధను చెప్పకూడదు మిధాతి భక్తిం మయి కృత్వా మామే వైష్యత్య సంశయ ఆ పరమరహస్యమైన శ్రీమద్భగవద్గీతోపనిషత్తుల తత్వమును ఎవడు నా భక్తులకు వివరించి తత్వదృష్టితో చెప్తూ ఉంటాడో అతడు నాయందు పరమమైన భక్తిని ఆచరించి సందేహములనన్నింటినీ తీర్చుకుని నన్నే పొందుతున్నాడు తస్మాన్ మనుష్యు క్చిన్ ప్రియకృత్త భవితన మే తస్మాత్ అ ప్రియతరు నా భక్తులకు ఈ శ్రీమద్భగవద్గీతోపనిషత్తుల తత్వమును చెప్పేవానికంటే మనుష్యులలో ఈ భూమి మీద నాకు ప్రియమైన దానిని చక్కగా ఆచరించువాడు ఎవ్వడూ లేడు అతనికంటే నాకు ప్రియతరమైన వారు వేరెవ్వరూ లేరు ష్యతేయిమం ధర్మ్యం సంవాదం ఆవయో జ్ఞానయజ్ఞేన ఇష్టమీ మే మతి ఆ ఇంకా మన ఇద్దరి ఈ ధర్మ్య సంవాదమును ఎవడు అధ్యయనం చేస్తాడో అతడు కూడా జ్ఞానయజ్ఞంచేత నన్ను ఆరాధించినవాడు అవుతాడు ఇది నా తత్వజ్ఞానం శ్రద్ధావాన్ అనసూయ శృణుయాదో నర సోపి శుభాంకాను పుణ్యకర్మణ శ్రద్ధ కలవాడునూ అసూయలేనివాడునూ అయిన ఏ మనుష్యుడైనా తత్వదృష్టితో తత్వ తత్వజ్ఞానమును శ్రవణం చేస్తూ జీవితకాలమును గడిపితే ఇతర పుణ్యకర్మలనబడే వాటిని చేయవలసిన కర్తవ్యము నుండి కూడా అతడు ముక్తుడై శుభస్థితిని పొందుతాడు కచ్చిదేతృతం పార్థ యగ్రేణేస కచ్చిదజ్ఞానసూహ ప్రనష్టస్ ధనం జయ ఏం అర్జునా ఈ చెప్పిన దానిని ఏకాగ్రమైన చిత్తంతో విన్నావా అజ్ఞానం వలన కలిగిన నీ మోహం అర్జునా అర్జున प्रसाद मया अच्छ स्थित गत सन्देह कैष्ये वचन तव हा ग्रह वा मोहम्मद आत्मतत्व विचारणा बुद्धि आचरी సుదేవ్ పాన సంవాదమి అశ్రౌం అద్భుతం ఈ విధముగా మహాత్ముడైన వాసుదేవునికి అర్జునునికి మధ్య జరిగిన ఈ ఆశ్చర్యకరమైనది పులకితమును కరిగించునది అయిన తత్వసంభాషణను నేను విన్నాను వ్యాస ప్రసాచ్రుత్యం అహం పరం యోగం యోగేష్రాష్ణా సాక్షాత్ కథయత స్వయం నా గురువైన వ్యాసుని దయచేత నేను తత్వదృష్టిని పొంది పరమ రహస్యమైనది మాధవుని సన్నిధికి చేర్చునది అయిన ఈ తత్వజ్ఞానమును శ్రీమద్భగవద్గీతోపనిషత్తుల బోధను యోగేశ్వరుడైన మాధవుడు స్వయంగా చెప్తూ ఉంటే ప్రత్యక్షంగా విన్నాను భస్మృత సంస్మృత సంవాదమి అద్భుతం కేశవార్జునయో పుణ్యం ధృతరాష్ట్ర కేశవార్జునుల మాధవ మానవుల నరనారాయణుల పుణ్యం ధర్మం భిక్ష ఒక్క గృక్క్యుడు గ్రహించినంత మాత్రాన మానవుని మాధవునిగా నరుని నారాయణునిగా మార్చగలిగిన భిక్ష అయిన ఈ అద్భుతమైన సంవాదమును తలచి తలచి మాటిమాటికి మాటి మాటికి ఆనందిస్తున్నాను రూపం అత్యద్భుతం హరే విస్మయో మే మహా రాజన్ హృషమిన ఆ హరి కారణంతో సహా కార్యమైన సంసారమును హరించే హరి యొక్క తెలిసి ఆ మోహన మురళీ కృష్ణుని రూపమును మరిపించేమును చతుర్భుజ రూపమునందు విశ్వరూపమునందు వ్యాప్తమై వ్యక్తమవుతున్న ఆ హరి హరితత్వరూ ఆ హరితత్వరూపమును ఈనాడు తెలిసి మహదాశ్చర్యమును అవధులు ఆనందమును మాటి మాటికి మాటి మాటికి అనుభవిస్తున్నాను ఆ హరిని స్మరించినంత మాత్రం చేతనే సంసారమును ఎలా తరించగలము आ तत्व द्वारा यत्र, यत्र पार्थो धनुर्धर ధ్రువాడ యోగేశ్వరుడైన మాధవుడు గుర్తింపబడతాడో ఎక్కడ సాధన కర్మకుపక్రమించిన మానవుడుంటాడో అక్కడ ఆ సాధన ఎందుకు తత్వప్రకాశము నిజశ్రేయస్సు శాశ్వత ధర్మము ఉంటవని నా అభిప్రాయం भीष्म श्रीमहाभारे भीष्मण श्रीमद्भगवीताषु ब्रह्मद्याजुन संवाद मोक्षस्यासो नाम अष्टोध्याय